లేదు ఏది చేతనమో ఏది చైతన్యమో తెలియదు ఏది దృగ్దృశ్య వివేకం లేదు దృగ్దృశ్య వివేకం లేనటువంటి వాడికి త్రయమంత్రం బోధించడం ఏం చేసుకుంటాడు వాడు ఇప్పుడు ఏం ఉపయోగం ఎందుకని నిత్యా నిత్య ఆత్మానాత్మ సదసత్ కార్యకారణ వివేకాలు పూర్తయితే గానీ ఆ తెలివి రావాలి ఆ తెలివి వస్తే గానీ వాడు దృగ్దృశ్య చేయలేడు దృగ్ దృశ్య నిర్ణయమే చేయలేనటువంటి వాడికి ఆ దృగ్రహిత స్థితిని అలా బోధిస్తాం బోధించామే అనుకోండి బోర్లు ఎంచిన కొండ మీద నీళ్లు అందులో ఒక చొక్క నిలవదు ఏం ప్రయోజనం లేదా నేటి సాంప్రదాయాలలో ఇలాంటి విపరీత ధోరణలు కనబడుతున్నాయి అనమాట అంటే పూర్వం ఇలా లేదు క్రమానుగతమైనటువంటి విద్యా విధానమే ఉండేది కానీ ముందు పీజీ చదివి తర్వాత కేజీ చదవమంటాం కుదరదు ఇది ఇది ఎలా వచ్చిందంటే కాలాంతరంలో అది ఆయా సాంప్రదాయ పీఠాలలో తర్వాత ఎవరు నేర్చుకునేవాడు దొరకక రాక అయ్యో వృధా అయిపోతాయి ఆశ్రమాలు వృధా అయిపోతాయి సంప్రదాయం అనుకుని చిట్ట మాటలు ముందు చెప్పేసి తర్వాత మిగిలిన మాటలు నేర్చుకోరా అనేట అంటే ముందు పీజీ తర్వాత కేజీ ఇది ఎలా సాధ్యం అండి ముందు ఎం ముందు ఎంటెక్ చేసిన తర్వాత ఇప్పుడు వాడికి ఏ బిషే లేపుప్తానండి అంటే అవుతుందా ఎప్పటికన్నా వాడికి అది రాదు ఇది రాదు రెంట్కి చెడ రేవడైపోతాడు కాబట్టి మనం ఈ బుద్ధిని స్వరూప జ్ఞానంలో నిలబెట్టడం అనేటటువంటి మొట్టమొదటి పరిణామాన్ని స్పష్టంగా పొందాలి ఎట్లా పొందాలి అంటే ప్రతి క్షణం నిత్యవర్తమానంలో పొందాలి చదవాలి మనశ్చాపి చెడం ్రహ్మో మూలభూత స్వప్రకాశమాదత్త మనస్సు కూడా జడమే తనకు ఆధారమైన బ్రహ్మము నుండి ప్రకాశమును పొందుచున్నది అంటే అక్షరమైన బ్రహ్మే లేకుంటే క్షరమైన మనస్సుకు పనితనం ఎక్కడది అవకాశం లేదు అక్షరమైన సూర్యుడు లేకుంటే భూమి మీద సృష్టి ఎలా సాధ్యం సాధ్యం కాదు కదా అలాగే అక్షరమైన బ్రహ్మమే లేకున్నా క్షరము యొక్క పరిణామము క్షరము యొక్క వ్యవహారమే లేదు అధిష్టానం ఆశ్రయం క్షరం ఇది శివ జ్ఞాన శివ జ్ఞానామృత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా చాలా ఉన్నాయండి ఈ ఉపనిషత్తులు ఒక ఉపనిషత్తులు ఉన్నాయి వీటిలోంచి అన్నింటిలోంచి కోట్ చేస్తూ ఉంటారు శివజ్ఞానం ఎక్కడెక్కడైతే శివ శబ్దం ఉంటుందో అంటే శివాద్వైతం శివ జ్ఞాన అమృతోపనిషత్తు ఇలా శివ అన్న ముడిపడినవన్నీ కూడా ఎప్పుడు నిన్ను ఎక్కడికి తరింపజేస్తాయంటే పురుషోత్తమ వీటి లక్ష్యం పురుషోత్తముడు ఉపనిషత్తులన్నీ ఎప్పుడు కూడా ఎక్కడికి చూపిస్తాయి అంటే పురుషోత్తమ నిర్ణయాన్ని పరబ్రహ్మ నిర్ణయాన్నే చూపిస్తాయి ఎప్పుడు కూడా అంటే బ్రహ్మం అనే దగ్గర ఆగక్కర్లేదు కాబట్టి బ్రహ్మము అనే దాన్ని తెలియజెప్పి నేను పరానికి దాటిస్తాయి అనమాట ఎందుకని బ్రహ్మం అనే నిర్ణయమే తెలియకుండా పరబ్రహ్మం అనే నిర్ణయం ఎప్పటికీ తెలియబడదు కాబట్టి మానవుడు ఏం చేయాలి ఇప్పుడు మొట్టమొదటి సాధకుడు ఏం చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడైతే నీకు మనసు తోచిందో ఎప్పుడెప్పుడైతే నీకు వ్యవహారం తోచిందో ఎప్పుడెప్పుడైతే నీకు వృత్తి తోచిందో ఎప్పుడెప్పుడైతే నీకు కదలాలని అనిపించిందో ఆ కదలికలన్నీ ఎవరివి క్షరాని అక్షరుడు కదలని వాడు అని స్థిమితంగా ఉండాలి స్థిరంగా ఉండాలి సాక్షిగా ఉండాలి నిర్ణయంగా ఉండాలి లక్ష్యస్థితిలో ఉండాలి సిద్ధుడుగా ఉండాలి సాధకుడుగా ఉండకూడదు చదువు ఈ దృశ్యమాన ప్రపంచమును నేను గాంచుచున్నాను వస్తువులు విషయములు నా చేత తెలియబడుతున్నది అంతే సాధకుడు దృష్టి అనమాట ఇది ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోవాలి సాధకుడి దృష్టి వేరుగా ఉంటుంది సిద్ధుడి దృష్టి వేరుగా ఉంటుంది శిష్యుడు గారి దృష్టి వేరుగా ఉంటుంది గురువు గారి దృష్టి వేరుగా ఉంటుంది శిష్యుడు గారికి ఎలా ఉంది అన్ని కనబడుతున్నాయి వాడికి తాను జీవుడుగా ఉన్నాడు జగత్ కనబడుతోంది సుఖ దుఃఖాలు దుందాలు అనుభవంలోకి వస్తున్నాయి నన్ను ఎలాగోలా ఇందులోంచి విమోచన చేయండి బాబు అని అడుగుతూ ఉంటాడు ఇది శిష్యుడి పరిస్థితి చూడండి మహానుభావులైనటువంటి సద్గురుమూర్తుల్ని అవతార మూర్తుల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఏం అడుగుతుంటారు అయ్యా బాబు నాకు ఈ ద్వంద్వ ప్రపంచంలో వాడికి తెలియదు అని తెలుసు ఈ ద్వంద్వమయ్య ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఇష్టాలు కష్టాలు చిక్కులు సుఖాలు దుఃఖాలు నష్టాలు ఎట్సెట్రా ఎట్సెట్రా నేను అనుకున్నట్టు జరగడం లేదండి బాబోయ్ అంటూ ఉంటాడు వాళ్ళు ఏం చెప్పారు అంతా వాడే కదా ఆయన అన్నారు వీళ్ళు వెళ్ళబడమ్మ ఏం చెప్పింది అందరు వెళ్ళి కష్టాలు పోసుకుంటే ఒరే నీకు ఇచ్చినా వాడే కష్టమిచ్చినా వాడే అన్నారు అనుభవిస్తున్నది ఎవరని అడిగారు అది కూడా వాడే ఎందుకని ఈ జీవుడుగా ఉన్నది కూడా ఆ ఈశ్వరుడే ఆ ఇస్తున్నది ఈశ్వరుడు భావన నీలో ఉన్నంత వరకు ఇవి అడగడం మానవ అడుగుతూనే ఉంటాం అందుకని కేవల జ్ఞానం కేవలైతం సిద్ధ పద్ధతి ఏం చెప్పిందంటే ఉన్నదంతా ఈశ్వరుడని ఓరకుంటే అడిగే పని